మహాకనికర పూర్ణుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహిమోన్నతుడా శక్తి కలిగిన తండ్రి జీవం గలిన తండ్రి జీవాధిపతిమైన ఏసీఐ సాయంత్రకాల సమయం మందు ప్రభావ ఈ రీతిగా మేము కూడుకున్నకు మీరు ఇచ్చిన మీరు ఇచ్చేయించినారు కాబట్టి ప్రభ మేమందరం కూడుకుంటకు ముందుకు వచ్చినాం నాయన ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి రావాల్సిన బిడ్డ అందరినీ నడిపించండి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న ఏరియాస్ లో ప్రభా సరి చేయండి నాయన పవర్ కట్స్ విషయంలో కారణం కార్యం ప్రభా నా తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ఈ ప్రోగ్రాం అంతటినీ కూడా నా తండ్రి మీరే ఆధిపత్యం వహించి ప్రభ నడిపించమని ప్రభా మీ మహిమ కార్యములు జరిపించుకున్నామని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్కరిని యొక్క వాక్యం చేత దర్శించండి మీ వాక్యం చేత ప్రభావం మమ్మల్ని తెప్పని చేయండి మా మనసులలో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 ఆధారమా నిర్గమా నా శైలమా నివేనాయ ఆశ్రయమా ఆధారమా నీవేనాయ దుర్గమా నా శైల నీవే నా ఇసయా నిన్ను విడచి నేనుండలేను క్షణమైనా నేను బ్రతుకలేను నేను విడచి నేనుండలేను క్షణమైనా నేను బ్రతుకలేను ఆశ్రయమా ఆధారమా నీవే నా ఇసయా నా దుర్గమా నా శైలమా నీవే నా ఇసయా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 నీ కృప చూపించినావు నా వెంట నీవుండినావు నీ కృపను చూపించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నాయస నా దుర్గమా నా శైనమా నీవే నాయస భక్తిహీనులు నాపై పొర్లి పొర్లిపడినాను శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను భక్తిహీనులు నాపై పొర్లి పడినాను శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను నా వెంట నీ ఉండినావు కాపాడి రక్షించినావు నా వెంట నీవు ఉండినావు కాపాడి రక్షించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నాయ నా దుర్గమా నా శైలమా నీవే నా ఐసయ మరణ పాశములు నన్ను చుట్టుకునగాను బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను మరణ పాశములో నన్ను చుట్టుకునగాను బంధు స్నేహితులు నన్ను బాధ నా వెంట నీవుడినా దయచూపి దీవించినావు నా వెంటే నీవుడినావు దయచూపి దీవించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నా ఈశయ నా దుర్గమా నా శైనమా నీవేనా ఏసయా నిన్ను వినచీ నేనుండలేను క్షణమైనా నీ బ్రతుకలేను నిన్ను వినచీ నేనుండలేను క్షణమైనా నేను బ్రతుకలేను ఆశ్రయమా ఆధారమా నీవే నా ఏసయా నా దుర్గమా నా శైలమా నీవేనా ఏసయా హర్షిధులకు దేవా మా ప్రియ పర్లోకి తండ్రి నీకు ఎంతో వందాలిస్తా నేడు నిరంతరం నీ గడిచిన కాలం మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడనైనా తండ్రి నీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని నడిపించడం నీకు ఎంతో వందాలిస్తాయ్యా మరోసారి ప్రభావ నీకు సన్నిధిలో ప్రభావ మీ పాదల దగ్గరనే ఉంచిన ప్రవ్వ మా మరలు మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకే మీకు ఎంతో మీ బాల దగ్గర మీరు మాతో మాట్లాడడం ప్రభావ మీ యొక్క స్వరం వినాల ప్రభావా స్వరం వింటేనే మాకు జీవం ప్రభా మీ జీవం ఉంటే ప్రభా ఈ లోకం మేము బ్రతకగలం ఏనైనా మేము చేయగలం ప్రభావ కాబట్టినైనా మీ వాక్యం వెలుగులోకి మిమ్మల్ని నడిపించుకున్నంత ఆదిష్టమైన మా ఆత్మలను ప్రభావ మీరు బలపరచమని రాదిష్టమైన మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా మా హృదయాలు సరిచేయండి మీ అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించండి మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మ అభిషేకం అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని మీకు గ్రహించలాగిన మా ఆత్మీయ నేతలు చెప్పండి నిర్మాతలు మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏ పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్న తంది ఆమెసిన మొదటి పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఒకసారి మనము అపోస్తులు సేవా జీవితంలో ఒకసారి మనం మనం ఒకసారి మనం ధ్యానించిన అపోస్తుల కార్యాలలో వాళ్ళ సేవా జీవితము ఏ రీతిగా నడిపించబడింది వాళ్ళ విశ్వాసము వాళ్ళు ఎట్లా కాపాడుకున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు కాబట్టి అపోస్తుల కార్యాలే ఉంటు వాక్యము కాబట్టి ప్రతి దశలో వాళ్ళు దేవునికి ఎట్లా విధేత చూపించి వాళ్ళ శ్రమలలో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 వాల సేవ జీవితం ఏ రీతిగా ఉంది అనేది రెండు ఒకసారి మనం కంపేర్ చేసి చూసినప్పుడు అక్కడ మనకి ఏం అర్థమైంది అన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఏసు పాటు ఉన్నప్పుడు శిష్యులు సేవ చేసిండ్రు మన ప్రభుత్వ పాటు కాబట్టి ఆయన ఉన్నప్పుడు మా ప్రభున్నాడు అనేది వాళ్ళు ఆ ఉన్నారు కేసు ప్రభుత్వ పాటు అద్భుతాలు చేసిండ్రు అయ్యాలు కొట్టినంతా కానీ ఏసుల ఉన్నంత చే వాళ్ళకి ఏ శ్రమ ంత సేపు ఏం కాలే అంత మంచిది ఎప్పుడైతే ఆ చ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా మనిషి మనిషి విలువ తెలియదు మనిషి లేనప్పుడు అప్పుడు విలువ తెలుస్తానట్టు అందుకే యేసు ప్రభుత్వ శాస్త్రులు పరిశీలలో ఒక మాట చెప్తారు యోహన్ శిష్యులు వాళ్ళు తరచుగా ఉపవాసం చేస్తారు మీ శిష్యులందుకు ఉపవాసం చేయాలని అడుగుతారు వాళ్ళు అప్పుడు యశ్ పెళ్లి కుమారుడు తమ ఎద్దనప్పుడు ఎవరు కూడా ఉపాసన చేస్తారా చెయ్యరు పెళ్లి కుమారుడు పో దినములు కొనిపో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఉపవాసన చేస్తుంటారు కాబట్టి అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఏసు ప్రభు ఉన్నంతసేపు వాళ్ళకి ఏం కాలే అంత ప్రభువు నాడు కదని పిచ్చెప్పి అన్నీ చూసుకుంటా కాబట్టి ఆయన ఎక్కువ కాలం ఉండలేడు అక్కడ ఎందుకంటే ఆయన పోవాలా ఆయన వచ్చిన పని కంప్లీట్ అయితే చేసుకొని ఆయన పోయినప్పుడు మళ్ళా పరిశుధాత్మను పంపించాలి ఈ లోకంలోకి ఆధారణకర్తను పంపించాలా కాబట్టి ఆయనే ఆదరణ కర్త కాబట్టి అందుకే బాబు ఆయన శిష్యులతో చెప్పినప్పుడు ఎన్నో విషయాలు చెప్తారని చనిపోయేక ముందు తర్వాత ఆయన సెలవక ఎన్నో విషయాలు చూసి ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పిండు కానీ అన్ని వాళ్ళ ఆత్మీయ జీవితాలకు ఒక పునాదులు కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయినారు ఎన్న జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి కాబట్టి చివరికి ఆయన అహరోణం కాకముందు ఆ ప్రాంతంలో ఒలివకుండా వైపు అనుకుంటా అక్కడ ఆయన ఆహరణమైట ఆయనకి అందరూ వచ్చినప్పుడు ఏసురావు ఒక మాట అంటాడు నేను మిమ్మల్ని అనాథులుగా పెట్టను అంటాడు కాబట్టి ఇంతకాలం ఏసురావుతో పాటు వాళ్ళు రవ్వుతో పాటు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆయనకు అమంతంగా ఆయనకు కనిపించకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది వాళ్ళకి భయం ఉంటుంది కదా చూడండి ఒక వ్యక్తి ఉన్న బాగా సాహసం చేసిన వ్యక్తి ఒక్కసారి సడన్ లేకపోతే మనకి ఏమనిపిస్తుంది ఏదో భయంగా దిగులు దిగులుగా ఉంటది అరే అమ్మ ఆ వ్యక్తి లేడు కదా అన్న అదొక బాధగా ఉంటుంది కానీ అదంతా ప్రభు చూసిండు కానీ ఎన్నో విషయాలు చెప్పి నేస్తావు వాళ్ళకి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అవి వాళ్ళు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టే ఇది వాళ్ళకి అర్థం కాబట్టి నేస్తామంటాడు నేను ఇంకా మీకు అనేకమైన సంగతులు చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఇప్పుడు కాబట్టి నేను వినటం ఈ ప్రయోజనం బట్టి పరిశుధాత్మ వచ్చినప్పుడు నాలో నాలోని తీసుకొని మీకు బోధిస్తాడు అప్పుడు సర్వశత్తులను నటిస్తాను చూడండి అప్పుడు పరిశుదాత్మ అభిషేకం అది పాయింట్ మనం చేసుకోవాలా ఎప్పుడైతే వాళ్ళ అభిషేకం పొందుకున్నారో అప్పటి నుంచి వాళ్ళ సేవ ఎట్లా ఎట్లా చెప్పుకోండి అంతకుముందు ఎట్లా ఉంది పేతుడు దురిసివాడు పేతుడు దుడిసివాడు పుట్టిగానే కోపడతారు పేతుడు అలాంటి పేతుడు సాధువులాగా తయారైపోయింది ఎట్లా తయారైపోయింది ఎట్లా ఆ మార్పు ఎక్కడ జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ పెంటుకో దినబందు చెప్పిన మాట వాళ్ళు ఎప్పుడైతే అభిషేకం బంధువులు తిరిగి ఏడ అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ పూర్వ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది దేవుని మహిమలకు వాళ్ళు ప్రవేశించగలిగినారు అంటే సంపూర్ణమైన మార్పు జరిగింది అంతకుముందు ఏ శ్రావు పట్టబడ్డప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు ఈయనెవరో మాకు తెలియదు అసలు అంటే తెలియదు అని చెప్పింది పేతు ఈసూలు మొత్తం గాయపైపోయింది అక్కడికి వెళ్ళి ఆయన పట్టబడినప్పుడు తోటలో ఉన్నారు వాళ్ళు అక్కడ ఎప్పుడైతే ఏసు పట్టుకున్నారు వాళ్ళు అక్కడ ఆ యొక్క యూదులు వచ్చి వాళ్ళు ఆ వాళ్ళు ఆ సైనికులు అప్పుడు మొత్తం వెళ్ళిపోయినారు కాబట్టి పేతులు ఒక్కడే కనిపిస్తాడు అక్కడ పేతురు గమనిస్తున్నాడు ఏం జరుగుతుందో చూద్దామని అప్పుడు మాకు తెలుస్తా ఆ విషయం ఏం జరిగింది అక్కడ చూడండి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 వాళ్ళ జీవితాలు ఎప్పుడు మారుతుంది అంటే పరిశుధాత్మ అభిషేకం ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో అప్పుడు టోటల్ కంప్లీట్ గా వాళ్ళు వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయింది మొత్తం ఎక్కడ కూడా భయానికి తావులేదు ఎక్కడ కూడా విచారణకు తావులేదు ఎక్కడ కూడా శ్రమకు తావులేదు ప్రతి శ్రమలు అలకుగా జయించండి వాళ్ళు సునాయసంగా ఏ స్లో ఎవరంటే మేము సిలువ ఇవ్వడి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం మీరు ఆయన సమాధి ఆయన మీరు చంపి సిలువేసింది కదా ఆయన పునరుద్వాన శక్తి లేచింది ఆయన కాబట్టి మేము ఆయన పునరుద్వానం ప్రకటిస్తున్నాం ఏ ప్రవీ దేవుని కుమారుడు దైవ కుమారుడు వాళ్ళు బోధించిన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేదరికి ఈ విషయం తరచుగా మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం చాలా మంది జీవితాల్లో ఎందుకు దుఃఖంలో సమాధానం లేక ఎంతగానో వేదంతో దేవుని బిడ్డలు ఎందుకంటే ఆదరణకర్త లేదు ఆయన ఉండదు వాళ్ళకి చూడండి పరశుధాత్మ అభిషేకము ఎప్పుడైతే మనలో ఉంటదో దేవుడు ఆదరణ కడత కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు నువ్వు దుఃఖముల పోతున్నా నువ్వు శ్రమలకుండా పోతున్నా కానీ నీకు ఆదరణ ఉంటుంది సమాధానం ఉంటది సంతోషం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆయన ఆ దేవుని ఆ అనాథులుగా విడిచిపెట్టే దేవుని ఆత్మ లేకుంటే మన అనాథులు అన్నట్టు అంటే ఒక గడియన కూడా ఆయన మనం విడిచిపెట్టలేన అర్థం అక్కడ అప్పుడు బా బాహ్యంగా అంటే శరీరీతిగా ఆయన శిశులతో పాటు ఉన్నాడు ఇప్పుడు ఆత్మరూపకంగా వాళ్ళ మధ్యలో ఉండి ఆయన పనిచేసిండు అక్కడ కార్యలు చేసిండు అది ధైర్యం అన్నట్టు అంత ధైర్యం ప్రభు మాతో ఆయన అభిషేకం దేవుని ఆత్మ వాళ్ళు నడిపించింది శ్రమలో పోయినా కానీ సునాయసంగా వాటిని జయించగలిగినారు జీవితమే శ్రమలో ఉండబోయే జీవితం కదా కాబట్టి అడుగు మనకి ఇవన్నీ తప్పవన్నట్టు అది ఏ రీతిగానే రావచ్చు దాని దానివల్ల మన సేవా జీవితము నిష్ఫలం కాకుండా మన విశ్వాసం పోకుండా మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ చివరి కాలంలో ఏదో మనకి ఏదో వింతలో ఏదో రకరకమైన ఏదో జరుగుతుందని మనం బాధపడద్దు నీ భవిష్యత్తు నీ నీ యొక్క ఆయన చేతులు సురక్షితంగా ఉంది నువ్వు భయపడడానికి బాధపడడానికి అసలే వీల్లేదు తులసి రాష్ట్ర పత్రికలో అక్కడ మీరు క్రీస్తు కూడా లేకపోయినా పైన వాటిని వెతకమన్నాడు ఆయన దేవుని కుడిపాషం క్రీస్తు మీ జీవము ఆయన యొక్క దాచబడింది అంటాడు నీ భవిష్యత్ అంతా ఆయన దగ్గర ఉంది అందుకే వాక్యం అప్పుడు నువ్వు నీడ నీ నిజస్వరూపం పైన ఉంది నువ్వు అక్కడ పోయి చూడాలా నీ నిజస్వరూపం ఏందో నీ భవిష్యత్ అక్కడ ఉంది ఆయన దగ్గర ఉంది సురక్షితంగా అని చెప్తూ కదా అంటే ఆ వాక్యం కనెక్షన్ అన్నట్టు అంటే మన జీవము మన భవిష్యత్తు అంతా అక్కడుంది ఆయన మీద ఉంది ఆయన దగ్గర ఉంది ఇంకా మనెందుకు భయపడాలా కష్టాలు వస్తే మనకి బాధలు వస్తాయి కదా శ్రమలకుండా ఎందుకు నడిపిస్తుందంటే నీకు అనుభవం ఉండాలా నువ్వు చెప్పుకోవాలి కదా ఒకనా దినం నేను ఇంత శ్రమలో ఉండ పోయినాను నువ్వు శ్రమలకు వాడిని పోతున్న వాడిని చూసి నువ్వు శ్రమలో ఉన్న వాడి ఆదరించాలంటే నువ్వు శ్రమలో అనువించి ఉండాలి ఫస్ట్ నువ్వు శ్రమ అనిపించుకునే ఇతరులకు శ్రమ వాడికి ఓదార్కుని ఇవ్వలేవు ఎట్లా ఓదారుస్తావు కాబట్టి హేతులు ఎందుకు ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాళ్ళు శ్రమలుగుండా పోయి కాబట్టి వాళ్ళు అనుభవించి రాసిండ్రు అవి మనం చూసి మనం నేర్చుకొని మన జీవితాలు కూడా అట్లా మార్చుకోవాలా అని వాక్యం చెప్తుంది టోటల్ వాళ్ళ జీవితాలు మారి మారిపోయినాయి అక్కడ కాబట్టి పరశుదాత్మ అభిషేకం ఈ చివరి కాలంలో ప్రభువు వ్యాపం చేసి ప్రవచనం అంత్య దినేను సర్వశైరుల మీద ఆత్మను కుమ్మరిస్తున్నాను పరశుధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తని వాక్యం ఉంది అది అపోస్తులు కానీ రెండో దేమంలో స్టార్ట్ అయింది అపోస్తుల కాలంలో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 నాలుగో వచ్చ నాలుగో వాక్యంలో మనం చూసినప్పుడు మొదటి పేతురు నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో పేతులకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ప్రిలార ఫస్ట్ పేతురు నాలుగో అధ్యాయము నా పన్నెండవ వచనంలో ప్రిలార మిమ్మల్ని మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గుర్చి ఏదో ఒక వింత మీకు సంభవించినట్టు ఆశీర్వపడుకుడి అంటే ఇక ఇది ఎట్లా అర్థం చేసుకోవాలా వీలారంటే దేవుని బిడ్డలో మిమ్మల్ని శోధించటకు ఎవరు శోధిస్తున్నారు నిన్ను మనల్ని ఎవరు శోధిస్తున్నారు మనం ఎందుకు శోధనకు పోతున్నాం ఎందుకు మన శోధనకు పోతున్నాం మనం నేను చెప్పాల్సిన అవసరం లేదు చూడండి మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమ శ్రమ అగ్నితో కూడింది పత్తి శ్రమ అగ్ని వంటిది అగ్ని ఎప్పుడు మండుతుంటది కదా నీ శ్రమ కూడా నీలో మండుతూ ఉంటుంది కాబట్టి అగ్ని అగ్నిని కాల్చగలదా నువ్వు దేవుని అగ్నిలో ఉంటే ఆ అగ్ని ఇంకొక అగ్నిని కాల్చలేదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ శ్రమని అగ్నితో పోలుస్తున్నాడు అయినా కానీ ఏదో ఒక ఎంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుండా ఈ వచ్చిన ఈ శ్రమను బట్టి ఏదో జరగబోతుంది ఆ ఏదో ఆబోతుంది నాకు ఏదో కాబోతుంది ఏదో అవ్వబోతుందని మీరు ఆశ్చర్యపడడం చెప్తా చేతులు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఇప్పుడు మీకు చెప్పండి ఈయన ఈ శ్రమ ఈ శ్రమ గుండా పోయిండ పోయింది కాబట్టి ఆయన రాస్తున్నాడు అగ్ని వంటి మహాశ్రమ ఏదో వింత సంభవించట్టు ఆశ్చర్యపడి ఏదో జరగబోతుంది ఏదో కాబోతుంది నేను ఏదైతే అనుకున్నా అదే జరిగింది ఈ రీతిగా మనం పత్తి చేస్తామంటే మన తలంపులల్ని దుష్టుడు వేలు ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు అనుమానాలతో ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు అనుమానం చూడండి క్రైస్తవ జీవితంలో విశ్వాసం కలిగినటం అంటే చాలా కష్టం క్రైస్తవ జీవితంలో విశ్వాసము కలిగినటం అంటే చాలా కష్టం అందుకే పౌలు అంటాడు విశ్వాసం లేదు అంటాడు కాబట్టి విశ్వాసం కలిగినటం అంటే చాలా కష్టం అన్నట్టు కాబట్టి ఒక దశలో విశ్వాసం ఉన్నది ఒక విశ్వాసం మాయమవుతుంది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 ఆయన మహిమలోకి నువ్వు ప్రవేశించబోతున్నావు లేక ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుంది నీ ఎందు కాబట్టి అందుకు నువ్వు సంతోషించాలి కానీ ఏడవద్దు అని వాక్యం అంటే వాళ్ళు ఎంతగా వాళ్ళు ఆ ప్రభులో అంత పేతులు ఆయన చూసి ఏసు ప్రభు కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పేతులు అంత గోల్డ్గా నీకు చెప్తున్నా బోల్డ్గా అంటే ఆయన ఎంతగా ధైర్యం ఉండాలి అతనికి అంటే సునాయసంగా వాళ్ళు జయించిన ఇది కేవలము దేవుని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 మనం సంతోషించాలంట ఎందుకంటే క్రీస్తు శ్రమలో మీరు పాలువారే అంతగా సంతోషించమని మనం అంతగా పాలువారు కాలేదు ఏశ్ ప్రభు శ్రమలో మనం అంతగా పాలువారే కాలేదంటాడు వాళ్ళు కాబట్టి ఆయన చెప్తున్నాడు మనం కాలేదు చెప్పే నేను కూడా కాలేదు కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా మీకు ఏది వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంట అక్కడ మీరు మహా సంతోషంతో మీరు ఆనందించమని చెప్తుంది కాబట్టి ప్రతి ద్రస్టులో మనం సంతోషించాలి దుఃఖపడద్దు భయపడద్దు దుఃఖం వస్తుంది బాధ వస్తుంది కానీ దేవుడు మన హృదయంలో ఉండి మనకు ఓదార్పు ఇస్తూ ఉండడు సమాధానం ఉంటా ఉంటుంది కష్టం ఉంటే ఒక దశలు ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది ఒక సమస్య సాల్వ్ అయిపోయింది అనుకుంటే ఇంకొక సమస్య ఎదురు చూస్తూ ఉంటుంది మన లైఫ్ అంతా ఇదే వేదన అన్నట్టు ఎందుకంటే ప్రసవ వేదన కదా మన జీవితకాలం ప్రయాసమే ఆత్మీయ జీవితము ప్రయాసంతో కూడింది అంత వరకు సహించి రక్షింపబండు ఇది ఒక సవాల్ అన్నట్టు ఒక ఛాలెంజ్ లైఫ్ మంది క్రైస్తవ జీవితం అనేది ఛాలెంజ్ లైఫ్ కానీ ఒక దశలో మనం రాజీ ఉంటాం పరిగెత్తి పరిగెత్తి మనం అలిసిపోయి ఆగిపోతూ ఉంటాం మళ్ళా ఎవరో ఇస్తే మళ్ళా పరిగెత్తా ఉంటాం అన్నట్టు కాబట్టి ఆ టైంలో ఇచ్చేవాళ్ళు కూడా ఆయన కృపనే కదా అంటే చూడండి క్రైస్తవ జీవితంలో ఆ రీతి ఉంది కాబట్టి మనం ఎల్లప్పుడూ మనం ప్రభులో ఆనందించాలని వాక్యం చెప్తుంది ఆయన శ్రమలో పాల్గొలనంతగా ఏసు శ్రమలో వాళ్ళంతగా పాలువైన అపోస్తులు అంతా పన్నెండు మంది అపోస్తులు టిష్యూలు ఇంకా ఎంతో మంది అపోస్తులు పన్నెండు మందిగా చాలా మంది ఉన్నారు అక్కడ ఏర్పరచబడి పంతొమ్మిది మంది ఇంకా అందరు చాలా అపోస్తులేదు కాబట్టి ఒక ఒక నెంబర్ ఆఫ్ వాళ్ళు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రీస్తు నామము నిమిత్తము వీరు నిందల పాన చూడండి క్రీస్తు శ్రమల్లో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 హలో సిస్టర్ విని వినిపిస్తుంది వస్తుంది హలో వాయిస్ వినిపిస్తలేదు అన్నా వాయిస్ వినిపిస్తలేదు రావన్న సార్ ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందన్నా హలో వినిపిస్తుంది వినిపిస్తుంద కట్ అవుతుంది వాయిస్ ఓకే చూడండి ఓకే పద్నాలుగు వచ్చిన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 వాటి అన్నిటిని వారు భరించగలిగినారు అంటే వాళ్ళతో పాటు పాలు ఆయన కూడా అనుభవిస్తున్నా లేదా దేవుడు కూడా అనుభవిస్తున్నాడు ఆ శ్రమని నువ్వు ఒక్కడు కూడా శ్రమ ఆయన నీకు సహకారం ఆయన ఆయన శ్రమలో నువ్వు ఎట్లా పాలు నీ శ్రమలో కూడా ఆయన పాలు వారు అక్కడ ఆ వాక్యం అట్లనే మన అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రతి దశలో మనము ధైర్యంగా ఉండాలా అనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ప్రతి దశలో మనం ఏం చేస్తుంటామంటే చూడండి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 మనం ముద్దలాగా తయారు చేసి మంచి పాత్రను తయారు చేస్తూ ఉంటాడు ఇవన్నీ శ్రమలు ఉంటే మనకి ఇవన్నీ తప్పు అన్నట్టు కాబట్టి ఎందుకు నాకు శ్రమ పాపం చేసి శ్రమ ఈ రీతిగా మనుషులు మాట్లాడుతూ అది ఎందుకు వచ్చిందో అది అనుభవించిన వాడు దేవునికి తెలుస్తుంది కాబట్టి మనుషులు ఎదుటి వాళ్ళు తీరుపు ఉంటారు ఆ రీతి చూడండి కాబట్టి ఇక్కడ ప్రేతులు ఏం చెప్తుండ్రు ప్రతి దశలో అది మనం అనుభవించాలా ప్రతి దశలో మనం అనుభవంలో పోయేవాడికి తెలుస్తుంది అనట్టు ఇంకా అనుభవాలు వాడికి చెప్తా ఉంటారు మామూలుగా ఈ లోకంలో కానీ అనుభవం రుచి చూసిన వాళ్ళు చెప్పే మాటలు అపోస్తులు అంత పేద విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఐదో అధ్యాయంలో మొదటి వచ్చంలో తోటి పెద్దను క్రీస్తు శ్రమను గుచ్చి నా సాక్షిని ఈయనెవరంట పెద్దవాడు అపోస్తులందరికంటే పెద్దవాడు ఈయన క్రీస్తు శ్రమను గుచ్చిన సాక్షిని ఆయన శ్రమ అంతట్లో నేను సాక్షిని అని చెప్తుంది అక్కడ చూడండి చూడ సాక్షిని బయలుపరచబడబోవు మహిమలు పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను ఏం చెప్తున్నా నేను బయలుపరచబడబో మహిమలు పాలువాడనైన నేను అంటే పాలు పాలు వాడేయటం చూడండి ఆయన మహిమలో పాలు కాబట్టి ఇవన్నీ శ్రమలు ఎందుకు మనకి వస్తాయంటే ఆత్మీయ జీవితాన్ని ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ కు ఆయన తీసుకోవడానికి ఒక నిషన్ సార్ వాక్యం చెప్పినప్పుడు అన్ని ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడండి పేతుడు ఒక విషయానికి జ్ఞాపనం చేస్తున్నాడు తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుచ్చి సాక్షిని కాబట్టి ఆయన శ్రమను అంతటి గురించి వాళ్ళు సాక్షులు అన్నట్టు ఎందుకంటే ఆయన శ్రమను చూసిన వాళ్ళు వాళ్ళంతా బయలుపరచబడబో మహిమలో పాలివాడ నేను అని చెప్తున్నారు అక్కడ అంటే ఆయన మహిమలో బయలుపరచబడబో ఆయన మహిమలోకి పాలివాడు కావటం అన్నట్టు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 ఆయన మహిమలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలంటే అంత ఈజీ కాదు నువ్వు ఎన్నోసార్లు ఎన్నో దశలు పూర్తి చేయబడాలా డైరెక్ట్గా నేను పోతానంటే అది కాదు కదా ఈరోజు క్రైస్తవుల బలమైతే అదే నేను ఒక్కసారి వెళ్ళిపోవాలా అతి పరిశుద్ధ స్థలంలో ఎన్ని దాటుకుంటూ నువ్వు పోవాలి అక్కడికి తెలియదు మార్గం వాళ్ళ దృష్టి ఒకటే దానిమైన దృష్టి తర్వాత అది ఏ మార్గంలో ఎట్లా పోవాలి దాని మార్గంలో తెలియదు కాబట్టి వాళ్ళు అనుభవం రుచి చూసిన ఆ పోస్తులంతా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 పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ఆయనతో పాటు కూర్చుంటారు అక్కడ ఉంది వాక్యం జయించిన రీతిగా జయించే పది వాళ్ళు పాటు వాక్యం కాబట్టి పత్తిని జయించాలా ఈ లోకంలో నీ జీవితం నీ లైఫ్ ఒక యుద్ధం తర్వాత నీకు యుద్ధం ఉంది ఆ యుద్ధం ఇవన్నీ విధమే పత్తి మన పోరాటం ఈ యుద్ధంలో మనము ఎక్కడ వచ్చింది తెలుసా స్టార్టింగ్ నుంచి మధ్యలో వచ్చిన దాని గమ్యానికి పోవాలా నువ్వు ముందు వెనక ముందు వెనక పోలేవు వెనక వాడు నువ్వు ఎందుకు వేస్తే వాడిని చిత్రం చేస్తాడు కాబట్టి నువ్వు ముందుకి కాబట్టి భయపడదు ముందు ప్రభు ఉన్నాడు ఏసు ప్రభుత్వ ప్రభు ముందున్నాడు ఆయన మన ముందుకు పేతురు సముద్రం మీద నడిచేటప్పుడు గాలిని చూసి భయపడి ప్రభు దగ్గర సెలవు తీసుకున్నాడు యన ఎప్పుడైతే గాలిని చూసిందో ఎప్పుడైతే గాలిని చూసిందో అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన గాలిని చూసిందో అప్పుడేం చేసిందో భయపడి అప్పుడు వేస్తావు అన్నాడు ఎందుకు సందేహపడిందో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 ఈ లోకంలో గాలి తుఫాన్లు అలలు ఇవన్నీ వస్తాయి కదా నువ్వు ప్రభువుని చూడాల నువ్వు నడుస్తుంది నేల మీద కాదు సముద్రం మీద నడుస్తున్న పిద్దరగా కానీ అది మర్చిపోయి అయ్యోని మునిగిపోతానేమో అప్పుడు తెలిసింది ఆయన సముద్రం మీద ఉన్నానని చెప్పి అంతసేపు కనబడింది విశ్వాసం అంత మాయమైపోయింది కదా మనం ఉండొద్దు విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాల దేవుడు మన కొరకు ఎన్నో విషయాలు ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఎన్నో కార్యాలు చేయాలని ఆయన వెయిటింగ్ లో పెట్టి ఆయన మన ఎడలపు తలంపులు బహు విస్తారమైన లెక్కకు మించి ఉన్నాయి అనే లెక్కకు మించిన కార్యాలు మన ద్వారా చేయాలని ఏవి అక్కడ ఆ మార్గంలో దాన్ని పోవాలంటే ఇవన్నీ మనకు తప్పవన్నట్టు కానీ పతిదేవి మనం జయిస్తూ మనం ముందుకు పోయినప్పుడే పరలోక చేయి అంత ఈజీగా ఆయన ఆయన రుచి చేసిన పరమాత్మ విషయంగా ముందుకున్నారు ఆయన నిజము దీన దేవుడు తెలుసుకున్నారు ఆయన పునరుద్ధరణ గురించి ధైర్యంగా మరణాన వెనక వీల వాళ్ళు అంత విశ్వాసం వాళ్ళకంటే కానీ ఈరోజు క్రైస్తవులు అంత విశ్వాసం ఉంటుంది అంటే కష్టమే కాబట్టి కష్టం వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సత్యాన్ని సత్యం అంటే పరిశుధాత్మని సత్యం కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశుధాత్మని తృణీకరిస్తారు వాళ్ళు అందుకు వాళ్ళు వాటిని జయించలేరు అన్నట్టు కష్టాలు వచ్చినప్పుడు నీకు ఆదరణ కడతా అవసరం కాదు కాబట్టి నేను ఆదరిస్తూ ఉంటాడు దుర్ఖాకాంతంలో పోయి వేదంతో మనం పోతా ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన నేను ఓదారిస్తూ ఉంటాడు నీకు ఆదరణిస్తాడు నీకు ఆలోచన ఇస్తూ ఉంటాడు నీకు సమాధానం వస్తూ ఉంటుంది కాబట్టి అందుకు మన దేనిషయం భయపడు కాబట్టి చూడండి అందుకే పేతులంటుడు ఆయన మహిమ లో పాలు బయలుపరచబడబో మహిమలో పాలు వాడినైనా నేను అని చెప్తున్నా అక్కడ అంటే బయలుపరచబడవు ఆ మహిమలో పాలుబ పాడై పాలువాడండి ఆయన అంటే వాళ్ళంతా ఆయన మహిమలో ప్రవేశించిన వాళ్ళు ఆ పూస్తులంతా అందుకు వాళ్ళంతగా వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ పత్రికలు అంత అంత స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు మన కొరకు అంతగా అంతగా మన విశ్వాసం వాళ్ళ పంచడానికి కాబట్టి అందుకే ప్రభుల దగ్గర ఐదో అధ్యాయము అదే వచ్చే పేతులు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడో వచ్చినంలో కాబట్టి ఇవన్నీ మన యానీ ఆక్యాలి కాబట్టి దేవుడు ఆ రీతి మనల్ని వాళ్ళ పరుస్తున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు కనుక ఏడో వచ్చినము కనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపిడి కాబట్టి మనమేమో ఈ లోకంలో ఏంది అని మనం చింతిస్తున్నాము ఆయన మన గురించి చింతిస్తున్నంత కానీ ఈ ఎక్కడ కూడా వ్యత్యాసం కనిపించదు ఆయన నీ గురించి చింతిస్తున్న మాట ఎవరైనా ఎవరైనా ఎవరి ఈ బిడ్డలు నా బిడ్డలు ఎట్లా నశించిపోతుంది ఎట్లా భవిష్యత్తు ఏంది ఎట్లా అనేది ఆయన బాధపడుతుంటే మనం ఏం చేస్తున్నాం దేవుని ఆయన మీద భారం ఈ లోకంలో ఎట్లా నా జీవితం ఎట్లా నా విధానం ఎట్లా దానికోసమే మనం బాధపడ ఉన్నాం కదా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి ఆయన మీద వేయమంటున్నాడు ప్రభా నా చింత యావత్తు ఆయన మీద మోపమంటున్నాడు కాబట్టి ప్రతి థాట్ నాకు గ్యాప్ ఉంది ఒకసారి అజిజ్ నగర్ లో వాక్యం చేసిన అన్న చెప్పిన వాక్యం మొదటి కొరింది రాసిన పత్రిక ఐదో పతి తలంపును ఆయనకి లోగచ్చాలంట నీకు ఏకు ఏ తలంపు వచ్చినా కానీ పత్తి తలంపును ఆయనకు లోగచ్చాలంట పత్తి దానికి నువ్వు నువ్వు శిక్ష వెయ్యాలంట నువ్వు ప్రతిదండం చేయాల అని వాకిం చెప్తుంది అక్కడ అంటే మనకు ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి కదా ఆయన తలంపులకు మనం చోటిచ్చినప్పుడు ఈ లోకపరమైన తలంపులు రావు కానీ దుష్టుడు ఆయన తలంపులు మనలో లేకుండా వాణి తలంపులతో నింపి నేను డైవర్ట్ చేసి ఈ లోకం వైపు నడిపిస్తూ ఉంటాడు ఇది మోసం అన్నట్టు దుష్టుడు మోసం ఇది కాబట్టి ప్రతి తలంపును మనం ఆయన మీద మోపాల అనే విషయం చెప్తున్నాం మన చింత యావత్తు ఆయన మీద మోపాల నిర్భరమైన బుద్ధి గల మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్లే ఎవరిని మింగుదమా అని వెదుకు తిరుగుచున్నాడు లోకమందున మీ సహోదరుల ఎందును ఈ విధమైన శ్రమలు నెరవేర్చనని ఎరిగి నీకొక్కరికే కాదు మనకొక్కరికే కాదు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ శ్రమలో ఎరిగి స్త్రీలై వాడిని ఎదిరించుడి కాబట్టి పది దశలు మనం మన ధైర్యంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ఎందుకంటే ఈ వీటినే మనం ఇంకా ఆయన మహిమలకు మనం ఎట్లా ప్రవేశించగలం ఇంకా అసలైన ఆత్మీయ పోరాట యుద్ధం మన ముందుంది కాబట్టి ఆ యుద్ధంలో మనం గెలవాలంటే మనం ఇంతగా మన జీవితాల మీద మన విజయం పొందలేక ఇంకా మన ఈ లోకపరమైన ఐహికమైన విచారాలతో మనం కొట్టుకోబోతే అసలైన యుద్ధం ఎప్పుడు మనం చేయాలా ఎప్పుడు అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా దేవుని ప్రాణాళిక నీ పట్ల ఎప్పుడు నెరవేరాలా మోస ఆలస్యం చేయటం వల్ల సంవత్సరాలు వాళ్ళు వాగ్దానం చే ఆలస్యం అయిపోయింది ఆయన ఒక్కటి సిద్ధపడకపోవటం వల్ల నలభై సంవత్సరాలు శ్రమ అనిపించి బాణిసత్వంలో చేసింది ఒక్కడు అంతమంది శ్రమ అనిపించాలన్నా ఒక దశలో అనిపిస్తూ ఉంటుంది చూడండి మనం ఆలస్యం చేయటం వల్ల ఈ లోకంలో మనం ఒక దశలో మనము పరిగెత్తును బహుగా మనం పరిగెత్తు పరిగెత్తు అలిసిపోయినాం కానీ ఒక దశలో మనం అలిసినా ఆగిపోతే కాబట్టి మనం ఇంకా మనం పరిగెత్తాలి మన పరుగు పంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగా చూడండి కాబట్టి పదోవచనంలో తన నిత్య మహిమకు మిమ్మల్ని సర్వకృపాని దేవుడు అని ఆయన నిత్య మహిమకు ఆయన నిత్య మహిమలో మనల్ని పిలుస్తున్నాడు ఆయన మహిమలోకి నువ్వు పోవాలంటే ఈ యోగ శ్రమలన్నీ నువ్వు తప్పవి ఇవన్నీ వాటిని జయించాలా నువ్వు ముందుకు వెళ్ళాలా అనే విషయం కాబట్టి ప్రతి దశలో చూడండి యుద్ధం గెలవాలంటే తెలిసి దాని మార్గము దాని విధానం తెలుస్తుండాల కాబట్టి యుద్ధం తెలనోడి యుద్ధం చేయాలంటే చేయగలడా చేయలేడు ఈ లోకంలో ఎందుకు మనుషులు శ్రమలుగున్నా ఓడిపోయి కష్టాల్లో పడి ఓడిపోయి అట్లా ఉంటారంటే వాళ్ళకి ఎట్లా చేయాలో ఏ రీతిగా వాటిని చేయించాలో మార్గం తెలియదు కానీ మనకు తెలుసు దేవుడు మనకు అవి చూపించాడు కాబట్టి ఈ లోకంలో అర అలాంటి వాళ్ళకి ఈ విధానాలు మనం చూపించి వాళ్ళు కూడా యుద్ధశూరుల్లాగా సైనికుల్లాగా దేవుని బిడ్డల్లాగా వాళ్ళని మనం తయారు వాళ్ళ జీవితాల్లో కూడా విజయం పొంది ప్రభుకు నిలబడగలరు అందుకోసమే దేవుడు మనం లోకంలో పెట్టి అయన మహిమకు మనల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట కొంచెం కాలమే శ్రమ అని అది తెలియదు మనకి కొంచెం అన్నా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అది చాలా స్ట్రాంగ్ గా ఉన్నది కొంచెం కాలము మీరు శ్రమ పిమ్మట తర్వాత దేవుడు చూడండి తానే మిమ్మల్ని చేసి స్థిరకి బలపరచను అంటే సంపూర్ణంగా తయారు కావాలంటే కొంచెం కాలం అనుభవించాలండి కొంచెం కాలం అది ఎంత కాలమో మనకు తెలియదు ప్రభువు తప్ప ఎవరు తెలియదు అది కాబట్టి ఆ కొంచెం కాలం నువ్వు శ్రమ అనుభవిస్తే కొంచెం కాలం ఓచుకుంటే తర్వాత నువ్వు నిత్య మహిమలకు ప్రవేశించగలవు అక్కడే క్రైస్తవ జీవితం ఫెయిల్ అయిపోతుంది ఆ కొంచెం సేపు ఓచుకుంటే ప్రధాన గ్రంథంలో ప్రసంగిక గ్రంథంలో ఉందనుకుంటే వాక్యం నేను చదివిన వాక్యం అక్కడ ఏంటంటే ఓర్పు కొన్ని ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందంట ఓర్పు కొంచెం చేపును ఓచుకుంటే కొన్ని అనర్థాలే కొంచెం చేప నువ్వు ఆవేశపడితే అనర్ధాలు జరుగుతాయి అంటే అది చేస్తే ఆ కొంచెం కాలంలో నువ్వు ప్రభుకులకు ప్రముఖంగా విశ్వాసంగా జీవిస్తే నిర్మలకు ఎంత శ్రమ ఉందని ఈచిను ప్రమత కోసిన భయం వాళ్ళు ఓర్చుకున్నారు ఇప్పుడు ఆయన మహిమలకు వాళ్ళు ప్రవేశించగలి అంత గొప్ప సేవ చేయగలిగినారు కాబట్టి వాళ్ళు జయంగా మనం ఎందుకు చేయకూడదు వాళ్ళు జయించిన శ్వాసము మనకెందుకు ఉండదు వాళ్ళు సేవించే ప్రభు ఒక్కడే మనం సేవించే ప్రభు కూడా ఆయన నిన్న నిరంతరం ఒకే ఆయన పక్షపాతి కాదు ఆయన అందరినీ ఒకే రీతిగా వాళ్ళకి ఏ రీతిగా విజయం చే మనకు కూడా అట్లనే కొంచెం కాలమే కొంచెం వాళ్ళు శ్రమ పడినప్పేమట తానే మేము సంపూర్ణగా చేస్తారంట అప్పుడు ను స్థిరపరుస్తా తర్వాత బలపరుస్తా అప్పుడు ప్రభు కొరకు మనం నిలబడగలం ఆ ప్రయాసం అంటే నేషనల్ లెవెల్ విధానం ఆ ప్రయాసంలో ఇవన్నీ మనకుంటే వాడు ఏ రీతిగా నేను కొట్టచ్చు నేను ఆర్థికంగా కొట్టొచ్చు ఏ రీతిగా కొట్ట సూటిపోటి మాటల్లో కొట్టొచ్చు ఇరుగు పరుగు దూరి కూడా నీ మీద బ్లెయిన్ చేయించు ఇవన్నీ మనం వాళ్ళు దిగుల మీద కాదు కదా సంతోషించి ఆనందించని వాక్యం చెప్తుంది కదా త్వరలో కొందరు మీ ఫలం అధికమవుతున్నారు ఎప్పుడు మర్చిపోయిన వాక్యం మనం మనం చెప్పిన వాక్యం మనకే జ్ఞాపన దశలో ఇది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆయన నమ్మదగిన వాడు తప్పక ఆయన మన తోడుగా ఉంటాడనే విషయం మనకు జ్ఞాపనిస్తుంది వాక్యాల విషయం నేను గురించి చూడండి కీర్తన గ్రంథం నలభై ఐదు అధ్యయండి కీర్తన గ్రంథం నలభై అధ్యాయము ఐదవ వచనంలో దావిధు రాజు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది కీర్తనను నలభై అధ్యాయము ఐదవ వచనంలో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 మనందరి జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసిందా లేదా ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యం అద్భుతాలు చేసిడు మన అందరి జీవితంలో కానీ అద్భుతాలు చూసింది ఇస్రాల్ ప్రజలు ఆయన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చూసిడు కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంలో లేరు ఇంకా వాళ్ళు సనిగొనిగిండ్రు వాళ్ళ ఇల్లు ఎంత భయంకరంగా వాళ్ళు ప్రభుని శోధించింది వాళ్ళు అక్కడ ఇస్రాల్ ప్రజ అరణ్యంలో చూడండి ఆయన క్రియలు చూసిండ్రులతో చూసిండు వాళ్ళు మన్నా చూసిండ్రు ఆ పండ్లో నుంచి నీళ్లు రావటము మారీ చివరికి ఒక సముద్రాలంటే యువర్ధని వచ్చింది ఇంకా మారా చేడు అక్కడ అద్భుతండు నీళ్ళు అద్భుతం చేసిండు మన జీవితం అంతా అద్భుతాలతోనే చేసిండు మన ప్రభు కానీ ఎన్ని అద్భుతాలు చేసినా కానీ ఆయనను విడిచి అవిశ్వాసమైతే ఏ రీ మన కొరకు జీవించ మన మనందు ఆనందించగలడైనా కాబట్టి ప్రభు చెప్తున్న ఒక విషయం చూడండి యహోవా మా దేవ న్యూ మా ఎడల జరిగించిన క్రియలను బహు విస్తారములైన అవి లెక్కకు మించి ఉన్నాయని చెప్తున్నా అవి లెక్కకు మించిని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 వాళ్ళు భయంకరమైన వేదంతో ఉన్నారు వాళ్ళ జీవితాలు కానీ దేవుడు ఈ రోజు మనల్ని ఎందుకు ఆ రీతిగా రక్షించి మనం ఈ లోకంలో ఈ కాలానికి మనం పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాలా రోమిల్ రచన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని చూసి ఇందు వాక్యాన్ని ముగిస్తారు రోమిల్ రచన పత్రిక ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చేందులో ప్రభు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు రోమిల్ పత్రిక ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో దేవుని కుమారుల ప్రతిష్టత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుతూ కనిపెట్టు చున్నది చూడండి ఎందుకు దేవుడు మనం ఎంతకాలం పెట్టిండు అనే విషయం అర్థం చేస్తున్నప్పుడు ఆయన మనలో తలంపులు బహు విస్తారంలో అయినాయి మించి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకు తప్పవు అనే విషయం మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది వచ్చినంలో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 చూడండి బానిసత్వం నుంచి జీవితకాల మరణ భయంలో నుంచి ఆయన వాటి అన్నిటి నుంచి వెడగల్పించింది మన ప్రభు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన కుమారులైన మనము ఆయన కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారులు అంటే మనమంత కుమారులం రక్షింపబడ్డ వాళ్ళంతా ఈ సృష్టి ఏం చేస్తుందంట ఆశతో తేరు చూస్తుందంట ప్రత్యక్షత కొరకు వాళ్ళని చూడాలని ఎందుకంటే ఏలైన సృష్టి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 ప్రభువు చూడగలినడు అవన్నీ చూడండి ఎన్ని ఆత్మలు ఘోషిస్తాను ఈ లోకంలో ఆయన ఆయన అక్కడ చరల నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు ఆయన బిడ్డలో మహిమ వెలుగు ఎక్కడ చీకటి ఉందో ఆ చో వెలగాలని దేవుడు మనం ఈ లోకంలో వెలుగు పెట్టి కాబట్టి ఆయన ఈ సృష్టి ఆ దేవుని పిల్లలు పొంది అందరూ ఆ నిరీక్షణలోకి రావాలా ఆయన మహిమలోకి ప్రవేశించాలనేదే దేవుని ప్రణాళిక వాళ్ళకు కూడా ఆశ ఉందంట కానీ ఎవరు మమ్మల్ని నడిపించాలనేది అక్కడ ఉంది ప్రశ్నార్థకం దేవుని బిల్లలే నడిపించాల కానీ ఈ లోకంలో చూడండి ఎన్నో సమస్యలతో ఇవన్నీ మనకి ఈ లోకంలో తప్పవు కానీ వీటన్నిటిని జయించి ముందుకు మన జయ ప్రభు కొరకు మనం అనుభవించి అసలైన అసలైన యుద్ధంలో మనం చేయకుండా ఈ లోకపరం యుద్ధంలోనే ఓడిపోతే మన సొంత జీవితంలో ఒక యుద్ధమే మన జీవితం కూడా మన కుటుంబంలో జయించడం కూడా ఒక యుద్ధమే ఒకటి అన్నిటిని జయించాల ఇంకా ఒక దశలో పోతే ఇంకా నీ యుద్ధాలు మొదలవుతూ ఉంటాయి ఎన్నో రకాల నుంచి అటాక్స్ వస్తూ ఉంటాయి కానీ ఒకటి అన్నిటిని విజయం పొంది ముందుకెళ్తే కానీ క్రైస్తవ జీవితం జయ జీవితం కాదు చివరికి ఆయన మహిమలో మనం ప్రవేశించలేము కానీ ఆ సృష్టి పేరు చూస్తుందంట దేవుని కుమారులు ప్రతిష్ట ఎవరు మమ్మల్ని విడిపిస్తారు ఏకీగ్రంగా ములుగుతుంది ప్రసవేదన పడుతుంది చూడండి ఒక విషయం మనం ప్రభు మనకు జ్ఞాపం చేస్తుంటాడు ఆయన గిరాసీమ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ సమాధుల్లో ఉన్న సేనాదయం పట్టిన ఒక వ్యక్తి ఉంటాడు వాడు ఎన్ని సంస్థల నుంచే ఉందో వాడు రాత్రి మరువుల కేకలు వేస్తున్నాడు కానీ వాడు ఆత్మ ఘోషిస్తుంది వాడు ఆత్మని ఆ దుష్ట శక్తులు చిత్రహిత చేస్తూ కానీ వాడు ఎట్లా బయటకు రావాలా ఎవరు వాడిని విడిపించాలా ఎంత భయంకరంగా ప్రభు చూడగలినాడు ఎందుకంటే ఆయన ఆత్మ ఆత్మదేవుడు కాబట్టి సమస్తం తేడా కనిపిస్తూ ఉంటాయి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 క్రైస్తవ జీవితంలో దేవుని బిడలో ఎంతమంది ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళని ఇంతగా ఆత్మలు ఘోషిస్తూ ఉంటే ఎవరు నేర్పించాలి ఎవరు కూడా దాన్ని చేయలేని స్థితులు ఉన్నారు కొంతమంది భారం కలిగిన వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కానీ వాడు సమాధుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బాధల నుంచి వాడు ఆ కానీ ఆత్మ వాడు చనిపోలే కానీ సైతాన్ దుష్టు దయ్యాల మనుషులు ఎప్పుడు చంపవు వాడు చనిపోయే వాళ్ళగా వాటిని చిత్రహింప చేసేటప్పుడు వాడికై కూడా ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు వాడు చనిపోతే వాటిని అరకానికి పోతుంది కానీ వాటి అవి చంపలేవు మనిషిని అధికారం లేదు వాటికి కానీ మనిషి చనిపోయేలాగా ఆ దుష్ట కానీ వాడు ఆత్మ వాడు అంత వాడు చనిపోకుండా దేవుని కృప ఉంది కదా వాడి మీద కానీ అలాంటి వాళ్ళు ఆ సమాధులు పట్టిన మనం చూస్తున్నారు కానీ మంచిగా ఉన్న వాళ్ళు ఆత్మలు ఘోషిస్తని ఎంత భయంకరంగా వాళ్ళు ఆత్మలు ఘోషిస్తని వాళ్ళు బయటికి మంచిగా కనిపిస్తున్నాడు కానీ బాణిసత్వం అనేది దుష్టుడు ఎంత భయంకరంగా వాడి పాపం అనేది కోపంలోకి నెట్టు నెట్టుకోబోతుందంటే పాపంలో దారి మార్గం వాడి చూపిస్తూ వాడి అంతకంతకు నెట్టుకుంటూ అగాధంలో వాడు పడవేక మునిపే ఆ ఆత్మలో అగ్నిల నుంచి కొందరు లాగినట్టు మనం బయటికి తీసుకొని రావాల కానీ మన ప్రభువు ఆ రీతిగా వాడిని విడుదల కల్పించింది వాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే వాడు అంతకాలం వాడు చనిపోకుండా ఉన్నాడు వాడు అంటే దేవుని కృప ఉంది మీద అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నాయి లోకంలో ఎంతోమంది రో కానీ వాళ్ళు ఒక్కడి కోసం వేసుకోబోయి ఒక సమరీస్తు వేసుకోబోయి ముప్పై సంవత్సరాల నుంచి ఆ బేతేస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి బాధపడుతున్నాడు ఎవరు లేరు అనాదిగా ఉన్నాడు అక్కడ ఎంతోమంది ఉన్నారు అక్కడ కానీ ఎంతోమంది కుప్పలు కుప్పలుగా ఉన్నారు ఎప్పుడు దూత పోయి కదిలించాలా మునగాల ఎప్పుడు స్వస్థత పొందాలా కుప్పలు కుప్పలుగా ఐదు మండపాల్లో జనాలు ఉన్నారు కానీ ఆ దూత ఎప్పుడు కదిలించాలా కానీ ఈ లోపు వాటి రోగం చచ్చిపోతే ఏసు ప్రభు అక్కడ బోల్ తెచ్చింది దూతలు లేదు ఇంకా ఏసు ప్రభు పోయి నువ్వు స్వస్థత పొందగోర్చున్నావా అనంటే అవును ప్రభా నేను స్వస్థత పొందగోర్చునని వాడి స్థితి చెప్తుండ అక్కడ వాడి కోసం పోయింది అంతమంది ఉన్నారు ఆయన కోసం ఎందుకు పోయింది ఏసు ప్రభు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని కుమారులు ప్రత్యేక కొరకు ఎన్ని ఆత్మలు ఘోషిస్తా ఎవరు మాకు విడదల కల్పించాలని కాబట్టి మనకు దేవుడు ఆ సేవ ఇచ్చిండు మనం వెళ్ళి వాళ్ళందరినీ ఆ బానిసత్తు నుంచి విడిపించాలంటే అంత ఈజీ కాదు కదా వాడు చిత్రహింసలు పెడుతున్నాడు మనుషుల్ని కాబట్టి వాటన్నిటి నుంచి మనము విజయం పొందాలంటే ప్రభు కొరకు రోషం కలిగి మనం జీవించాలా అనే విషయం మన ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు వాళ్ళు సమాధులు ఉన్నారు ఈరోజు వాళ్ళు సమాధులు ఉన్నారు వాడు సమాధులు ఉన్నాడు అక్కడ సమాధులు తిరుగుతున్నాడు రెయింబులు తిరుగుతున్నాడు ఈ రోజు క్రైస్తవ జీవితంలో కూడా సమాధులు సమాధులు ఉన్నారు వాళ్ళు చూడండి ఏసు ప్రభు నుంచి ఆయన సమాధి చేయబడి తిరిగి గెలిచింది పైకి లేచింది ఆ పునరుద్వాన శక్తి నువ్వు పొందుకున్నావు దేవుడు నీకు నువ్వు కూడా పైకి లేచినవు కాని ఆ పునరుద్ధానం అంటే ఆ మరణించిన వాళ్ళందరినీ కూడా నువ్వు జీవంలో తీసుకొని రాగలవు నువ్వు బ్రతికించగలవు ఆ సమాధి నుంచి బయట తీసుకురాగలవు ఆ బానిసత్వం నుంచి బయట తీసుకురాగలవు అందుకు పౌలు ఎంతగానో ప్రయాసపడి ఎంతమందిని ఆ స్థితి నుంచి బయట తీసుకురాడు అందుకే ఫిలిపులు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆయన పునరుద్ధానం గురించి చెప్తుడు పౌలు ఒకసారి చూసి వార్త నేను ముగిస్తాను రాసిన పత్రిక రెండో అధ్యాయంలో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 ఆ పవర్ని ఇలా పొందుకుంటే ఆ శక్తి నువ్వు పొందుకుంటే అనేకులు నువ్వు మరణంలో నుంచి బయటి పునరుద్వానంలోకి నడిపి చనిపిన వాళ్ళు అనే విషయం చేయబడుతుంది అక్కడ చూడండి ఆయన పునరుద్ధాన బలములు ఎదుగు నిమిత్తము ఆయన శ్రమంలో పాల్గొన ఎటు ఎదుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంట సమానంగా ఎంచుకొన్నాను ఈ అనుభవాలకు మనం పోవాలంటే నువ్వు సమస్తూ పెంట గొప్పగా ఆయన మరణం ఏసు ప్రభు ఏ రీతిగా శ్రమలో ఏసు ప్రభు ఏ రీతి మరణించు ఎలాంటి సేవ చేసిండో ఎలాంటి శ్రమ అనుభవించుకో వాటి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని ఆ రీతిగానే నేను సమ అనుభవంగా అనుభవించాలా ఆయన శక్తి నేను పొందుకోవాలని ఎంతగా ఆశ ఉంది అలాంటి ఆశ ఈరోజు మనకుందా మనకుంటే నువ్వు అనేకులను సమాధుల నుంచి బయట నువ్వు తీసుకుని ఆత్మీయ దశలో వాళ్ళు సమాధుల్లో ఉన్నారు ఈ రోజు సున్నం కొట్టిన సమాధుల లాగానే కనిపిస్తున్నారు తెల్లగా కానీ లోపలంతా క్రోర భయంకరంగా ఉంది వాళ్ళ ఆత్మీయ స్థితి కానీ వాళ్ళు ఎండిపోయిన ఎముకల్లాగా ఆ ఏహెచ్కేలు నడిపించిన లోయలు నడిపించిన కదా ఇస్రాయల్ ని సూచిస్తున్న ఎముకలు అంటాడు వాళ్ళు అంటున్నారు మా స్థితి అయిపోయింది మా పదంది మేము అయిపోయింది మా జీతం అయిపోయిందని అన్న మమ్మల్ని అంటే ఏ ప్రభు అంటారు వారి సమాధులు నేను వారి సమాధుల నుంచి నేను తీసుకొస్తాను అనంటే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడక్కడ సమాధుల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఏహెచ్కేల్ బోయ్ ప్రవచిస్తే వాళ్ళు గొప్ప సైన్యం లాగా పునరుద్ధ్వనం వాళ్ళు అంత పవర్ఫుల్ అభిషేకం అంత ఈజీగా వస్తుందా మనకి ఎంత సాక్రిఫైస్ చేసుకోవాల మన లైఫ్ ని ఈ లోకపరమైన శ్రమలతోనే మనము కొట్టిమిట్లాడుతుంటే అలాంటి సేవలు అలాంటి శ్రమలో మనం పాలువారు కాబట్టి ఇంకెంతగా ప్రయాసపడాల అందుకే పావులు అంటాడు చూడండి పన్నెండవ వచనంలో ఇది వరకే నేను గెలిచి తినండి నేను ఇది వరకే నేను గెలిచి తినని నేను ఇది వరకే సంపూర్ణ స్థితి పొంది తిన చూడండి నేను అనుకోవడం లేదు ఇది వరకు నేను గెలిచిన ఇది వరకు నేను సంపూర్ణ స్థితి పొందినని నేను అనుకోలేదంటా చూడండి ఆయన ముద్దులో ఆయన పునరుద్ధరణ శక్తిని పొంది ఇది వరకే నేను గెలిచి తినని నేను ఇది వరకే నేను సంపూర్ణ స్థితి పొంది తినే అనుకున్న లేదు అంటే ఇంకా వృత్తి లేదన్నాడు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేస్తు చేత పట్టబడితేను దాన్ని పట్టుకోవాలని నేను పరిగెత్తుచున్నాను ఈ పరిగెత్తడం ఈ మనం పరిగెత్తాలా ఈ పరుగు వాడు నేను అడ్డగేస్తూ ఉంటాడు అడుగు అడుగు నేను ఉంటాడు కానీ పౌలు పిలుపుల బాగా చెప్తున్నాయన ఆయన ఏ విధం చేతనైనా సరే మృతుల పనుల ద్వారా ఆయన మొన్న విషయంలోనూ సమా అనుభవం గలవాడినాయి ఆయన అనురంధన బలము ఎదుర్కొని శక్తి పొందుకున్నాడు సమస్త దానికోసం ఆయన ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాయి లైఫ్ ఆయన మహిమలోకి ఆయన పవర్ఫుల్ ఆయన శక్తి మనం పొందుకోవాలంటే ఈజీ అది కదా అంటే ఆయన దాన్ని పట్టుకోవాలని పట్టుకుంటున్నాయి అంత సేవ చేస్తున్న అంత పత్రికలు రాసి అంత సేవ చేస్తున్నాం కానీ ఇంకా ఇంకా ఏదో సాధించాలని అంత ప్రయాసపడి ఆయన ముందుకు వెళ్తాడు చూడండి అయితే ఒకటి నేను చేస్తున్నాను వెనుక ఉన్న వాటిని మరచి కాబట్టి వెనక ఉన్నాయి ఎన్నో మన వెనక నుంచి అవి గుంజుతూ మనల్ని అన్ని గుంజుతూ ఉంటాయి వాటిని మర్చిపోవాలి మనం వెనక చూసినవంటే నువ్వు అయిపోయినట్టే మన లైఫ్ లోతు ఏం చేసింది వెనక చూసింది చూడద్దని దూత చెప్పింది చూస్తే నువ్వు చచ్చిపోతావని కానీ నువ్వు చూడకుండా వెనక దిగి చూడకుండా వెళ్ళిపోమంటే వాళ్ళు ఏం చేసిందామే ఎట్టన్నో చూద్దాం అని చెప్పి వెనక తీరు ఉప్పు స్థంభం లాగా తయారైతే అంటే లోతు భార్య ఉప్పు స్థంభం లాగా తయారు అయితే వెనక తన ఆస్తులు అంతస్తులు ఏమైపోతుందని చెప్పి ఏం జరుగుతుందని చెప్పి వెనక చూసింది చూడొద్దు అని ఆజ్ఞాది కానీ ఎప్పుడైతే మనం వెనక చూస్తామో ఇప్పుడు ఎంత ఎంత దూరం నువ్వు ప్రయాణించినవు ఇక వెనక చూడొద్దు ఇక నువ్వు గమ్యానికి ఈ ప్రయాసంలోనే సైతానుడు వాడు నేను అనేక విధాలుగా నేను చిత్రహింసలు చేస్తూ ఉంటాడు నేను శోధిస్తూ కానీ వాటి అన్నిటి వెళ్ళిన తప్పక విజయం ఇస్తాడు ఆయన నమ్మదగిన వాడు తప్పక మనల్ని సాయం చేస్తూ ఉంటాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు భయపడానికి వీలేదు కాబట్టి ఆయన కుమారుల ప్రక్షత అంటే మన దేవుని బిడల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి తేరి చూస్తుంది ఎవరు మమ్మల్ని విడిపిస్తారా ఈ లోకంలో దేవుని బిడ్డలు ఏరీతి ఉన్నారు ఎంతోమంది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 వాళ్ళు పన్ను కట్టాలా ఒక అరచకేలు మీకు బోధకుడు ఈ పన్ను కట్టడా అని పేతూ నడుతూ ఉంటే అప్పుడు ఏ స్ప్రాబ్ ఏమంటాడు ఆయన తెలుసు ఏసుకో చెప్పక ముందు చూడండి అక్కడ విషయం మతస్థ పది ఏడు అధ్యాయం చివరి ఇరవై ఏడో వచ్చంలో వాక్యం అప్పుడు ఏ ఏం చెప్తాడు సరే వాళ్ళకి ఎందుకు మన అభ్యంతరం కలిగ చేయాలా నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేసుకో అక్కడ ఒక గాలం తీస్తే మొదటి ఏ చాప్ వస్తుందో దాని తెలిస్తే నీకు డబ్బు ముక్కు అంటే కొంత డబ్బు దొరుకుతుంది ఆ తీసుకొచ్చి వాళ్ళు కట్టేయమంటారు అంటే ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఎందుకు ఆ స్థితిలో చేసుకోవడం దగ్గర డబ్బులు లేవు ఆయన దగ్గర ఉంటే ఇచ్చేటో కానీ దగ్గర డబ్బులు లేవు కానీ ప్రభు చెప్తున్న పేతును పంపిస్తుంది అక్కడ పోయి సముద్రానికి వెళ్ళు ఏంటి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ సృష్టి మొత్తం నేను మీ కొరకు పెట్టినా కానీ మీరు ఏదైనా దాన్ని లోపరచుకొని తీసుకోవచ్చు దాని నుంచే మీరు చేయొచ్చు అర్థం అక్కడ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 అందుకే కీర్తనంగా ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఉంటుంది ఆయన సముద్ర మార్గంలో కూడా ఏమున్నా కానీ సమస్తాన్ని లోపచ్చుకోండి అని వాక్యం బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యం అది కాబట్టి ప్రతి దశలో కూడా ప్రభు మనకు సాయకుడు సమస్తం మనకు అనుగ్రహించి పెట్టాడు మన భవిష్యత్తుల గురించి ఏం అందుకే రోమిలక్ష్మి పత్రికలో పౌవులు విషయం చెప్తాడు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తం సమకూరి జరుగుతున్నదని ఎలుగుదాం వాక్యం అంటే ఆల్రెడీ దేవుడు అన్ని ప్లాన్ చేసి పెట్టి భవిష్యత్తు గురించి నీ ప్లానింగ్ అంతా పెట్టిండు కానీ అప్పుడు ప్రవీణ్ చెప్పింది మొదట నా నీతిని రాజ్యం వెతకమండి సమస్తం మీకు ఆటోమేటిక్ అన్ని నేను పెట్టేసినానం కానీ మనం చేస్తామంటే అవి పక్కన పెట్టి ఈ లోకంలో వెతుతూ ఉంటాం అందుకు మనం వెనకబడిపోయి ఫెయిల్ అయిపోతా కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం ప్రయాసపడాలా ఎన్ని అగ్ని వంటి మహాశ్రమల గురించి మీరు బహుగా ఆశ్చర్యపడదని పేదలు ఆయన మహిమలోకి మీరు ప్రవేశించబోతుంది కొంచెం కాలమే తర్వాత మిమ్మల్ని సంపూర్ణ చేస్తే బలపరిచి స్థిరపరుస్తున్నాయి కాబట్టి స్థిరపరిచేది బలపరిచే టైం నువ్వు సంపూర్ణ స్థితికి ఎదురు టైంలో నీకు శ్రమలు ఉంటాయి కానీ విజయం పొందాలా మన ప్రార్థన పూర్వకం మనం ముందుకెళ్ళాలా మరి విశేషంగా ఈ లోకంలో అనేకుల్ని ఆ బానిసత్వం నుంచి మనం విడిపించాలా అలాంటి సేవలు ప్రభు మనల్ని నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవాశయానికి ఎంతో అందాలు ప్రభు ైనా నా దేవానికి ఎంతో అందాలు ప్రవ్వ మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశముల గురించి ఏదో ఒక వింత సంభవిస్తున్నట్టు మీరు ఆశ్చర్యపడద్దన్నారు ప్రభ కాబట్టి ఇవన్నీ ఓ ప్రవ్వ ఎంతగా ఆశ్చర్య కలిగిస్తుంది మనుషులకినైనా కాబట్టి ప్రవ్వ అది క్రీస్తు మహిమ మీద బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంగా ఎంచుకోమన్నారు ఎందుకంటే ఆయన నామం నిమిత్తము దేవుని ఆత్మ ఆ శ్రమల్లో నిందల్లో మీరు ఆ ఆత్మ దేవుని ఆత్మ కనుక మీరు సంతోషించి ఆనందించమన్నారు కాబట్టి ప్రవ్వా ప్రతి దశలు మేము ఆనందించాలా సంతోషించాలా మీ అందరి మాకు ఆనందం సంపూర్ణత ప్రభ సర్వ సంపూర్ణత మీలో ఉంది ప్రభావం కాబట్టినైనా మరి విశేషంగా ప్రవ్వ ఈ లోకంలో మమ్మల్ని ఎందుకు పెట్టినారో ప్రవ్వ మా జీవిత పరమార్థం మీ మహిమ కొరకనైనా ఈ సంకల్పాలు మేము చేయడానికి ప్రవ్వ ఎంతో మంది ప్రభావ నశించిపోతే ఈ లోకంలోనైనా ఈ సృష్టి మిగులా తేరి చూస్తుంది ప్రభ ఎవరు మమ్మల్ని విడిపిస్తారండి తండ్రి ప్రతి ఒక్క బిడ ప్రవ్వ అందరి మీ రక్తాన్ని కాచిన కలువరిశీలు మీద కాబట్టి ప్రవ్వ ప్రతి ఒక్కరు ప్రవ్వ మీ రక్షణ ప్రణాళికలో ఉండాలా ప్రభ ఒక్కరు కూడా మేము పోగొట్టుకోలేదన్నారు మీరు కాబట్టి మేము ఒక్కరు కూడా విడిచిపెట్టుకున్న ప్రతి ఒక్కరు మీ సన్ని మీరు మా జీవిత కాలం అంత మా ఈ లోకంలో మా పని ఎంతవరకు మీరు పెట్టినారో ప్రవ్వ ఆ రీతి ప్రభావ మేము ముందు కొనసాగాల ప్రభావ అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభ అనేకుల వెలుగులోకి ఆ బానిసత్వం నుంచి మేము బడి తీసుకొని రావాలా అందుకొరకు మమ్మల్ని ఈ క్షణం వరకు ఈ రోజు వరకు మమ్మల్ని సజ్జలు పెట్టినారు ప్రభ ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా కానీ ప్రవ్వ అడుగడుగునానైనా మీ కృప మీ ఆదరణ మీ సమాధానం మాకు అనిపిస్తూ సమస్తాన్ని ఆనందింపజేస్తున్నారు మీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకే నీకు ఎంతో మీరు చేసిన కార్యాలు బట్టి నీకు ఎంతో వందాలు అందుబట్టి మేము స్పుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం నేను కాబట్టి ధైర్యంగా ప్రభా భయపడకున్నా ఎన్ని కష్టాలు ఈ శ్రమలు వచ్చినా కనుభ ముందుకు పోయి అనేకులు మేము ఈ సంధిని తీసుకొని రావాలా అలాంటి సేవలు నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తొడిగింది నాకీన్స్